మూడు వందల ఎనభై మూడు అభయమభయమో హరినీకు విభుడ వింతటికి వెరవికనేది జిడిగుని మదిలో శాంతము నిలువదు కడు కడు దుస్సంగతి వలన ఇడుమలేని సుఖమించుకము అడి ఆసలనా ఎలమట వలన తలపులోన నీ తత్వము నిలువదు పలులంపటముల భ్రమ కలిగిన విజ్ఞాన గతియును దాగెను వెలి విషయపుల వలన పక్కన పాపపు బంధములూడెను చిక్క కిను చిక్కులు వాసెను శ్రీ వెంకటపతి నిమునాపవలన